ం పునర్బ్రాహ్మణాపుణ్యా భక్తారాజర్షయస్త అనిత్యమసుఖం లోకం హిమం ప్రాప్య భజస్వమాం ఈ శ్లోకంలో రెండు వేరు వేరు వాక్యాలు అంతా కలిపి ఒకటే కింద తీసుకోవడానికి వీర్లేదు కిం పునర్బ్రాహ్మణా పుణ్యా భక్త రాజర్షయస్తథ అది అంతకుముందు ఒక ప్రకరణం నడుస్తూ ఉన్నదే దానికి సంబంధించినది అయ్యో అంతకుముందు ప్రకరణం నడుస్తోంది ఏంటంటే ఆ ప్రకరణం ఎంతటి దుష్టుడైనా సరే అపి చేచార ఎంతటి పాపపు నడవడి గలవాడైనా ఎంతటి దుష్టుడైనా ఒకసారి ఒక నిశ్చయానికి వచ్చి నేను ఇంకా ఈ చెడు నడవడిని విధులు పెట్టేస్తాను నేను ఈశ్వరుణ్ణి అన్ని విధములుగా శరణాగతి చేస్తాను అని అనుకుంటే ఆ విధమైన దృఢ నిశ్చయానికి కనుక అతను వచ్చినట్లయితే అతడు సత్పురుషుడుగానే మారిపోతాడు మనం ఆ విధంగానే అర్థం చేసుకుని అతన్ని ఆహ్వానించాలి తప్ప అదిగో నువ్వు అప్పుడు అలా చేసావు ఇప్పుడు ఇలా చేసావు నువ్వు ఈ దుష్టుడివి అదుష్టుడివి అంటూ అతన్ని మనం హింస పెట్టరాదు అని గమనించాలి ఇప్పుడు వినపడుతున్నట్టుంది ఇంకొంచెం బాగుంటాయి ఓకే ఇప్పుడు బాగా వచ్చినట్టుంది యా మరీ ఎక్కువ చేస్తే అది భుయ్ అంటుంది మంచిది కాబట్టి ఏమన్నా చాలా పాపపు నడవడి గలవాడు కూడా ఒక గొప్ప దృఢమైన నిశ్చయం చేసుకుని ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి కృతార్థుడైపోతాడు అంటే పుట్టిని మొదలుకొని చక్కటి సంస్కారములు కలిగి పుణ్యముతో నిండిన అంటే పవిత్రమైన జీవనము గల వేదవేత్త సద్బ్రాహ్మణుడు కృతార్థుడవుతాడు అని చెప్పాలా కింది పునా దీన్ని అది నేనే డ్యూస్ కైముత్యన్యాయము అని అంటారు కిముక కింపున కిముక ఇంకా వేరే చెప్పాలా సో ఇంకా నెల రోజులు పరీక్షలు ఉన్నాయనిగా అల్లరిచిల్లర దిగుడు మానేసి చాలా కష్టపడి కనుక వాడు ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ అంటే అన్నప్పుడు తొలి నుంచి చాలా శ్రద్ధగా కష్టపడి చదువుతున్న విద్యార్థి ఫస్ట్ క్లాస్ కంటే కూడా పెద్ద ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ అవుతాడని వేరే చెప్పాలండి అవు దాన్ని కిముత అంటారు సంస్కృతంలో కిమ్ముత అనే ప్రయోగం ఉన్నటువంటి సందర్భాన్ని కైముఖ్యయము అని అంటారు న్యాయము అంటే ఒకనొక చెప్పే పద్ధతి ఒకనొక ప్రకారము పద్ధతి ఆ పద్ధతిలో చెప్తారు కిముత అనే పద్ధతిలో చెప్తారు యా ఈరోజు ఉపన్యాసం ఏడు పదిహేనుకి పూర్తయిపోతుంది ఆ తర్వాత అన్నమయ్య కీర్తనలపై శ్రీమతి గిరిజ శేషుమాంబ గారు అన్నమయ్య కీర్తనల ఆలాపన కార్యక్రమం ఉంటుంది ఇది మీరు తప్పక గమనించగలరు కనుక న్యాహ బ్రాహ్మణ పవిత్రమైన జీవనములు బ్రాహ్మణులు ఈశ్వరుని చేరుకుంటారు ఈశ్వరుని ఎందు తప్పకుండా ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం ఉంటుంది కృతార్థుల గురు అని వేరే చెప్పాలండి త్రిపునర్బ్రాహ్మణ పుణ్యాహ అలాగే భక్తాషయ కథ అదే విధంగా భక్తులైన రాజర్షణ ఈ పుణ్యాహ భక్తాహ అనేది దేహ దీప న్యాయం చేత అంటే గడప మీద పెట్టిన దీపము రెండు వైపులా ఎలా అయితే ప్రకాశింపజేస్తుందో అదే విధంగా ఇటు బ్రాహ్మణకి వర్తిస్తుంది అటు రాజర్షయకి కూడా వర్తిస్తుంది పుణ్యా అంటే పవిత్రమైన వారు భక్త అంటే ఈశ్వరుని దృఢమైన ప్రేమ గలవారు అయిన బ్రాహ్మణులు ఈశ్వరుని చేరుకునేదరని మీరుగా చెప్పగలనా అది ఒక వాక్యం తధ అదేవిధంగా పుణ్యా భక్తాహ రాజర్షయ పవిత్రులు ఈశ్వరుని ప్రేమ కలిగిన రాజర్షులు ఈ రాజర్షి అనే పదప్రయోగము ఇది భగవద్గీతకి చాలా విలక్షణమైన పదప్రయోగం భగవద్గీతలోనే అధికంగా వస్తుంది రామాయణాథుల్లో కూడా ఉంటే ఉండవచ్చు సో రాజర్షి అంటే ఇది భగవద్గీతలో ఇంతకుముందు ఎక్కడొచ్చిందంటే స కాళే నేహ మహత యోగో నష్ట పరం తప నాలుగో అధ్యాయంలో ప్రారంభంలో పురావాన్ మనవేప్రాహ మనవిక్ష్వాక వేబ్రవీ సో ఏం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుఃేహ మహత యోగో నష్ట పరం తప శ్రీకృష్ణ కర్మయోగము జ్ఞానయోగము అనే ఒక ప్రతిపాదనని రెండు మూడు అధ్యాయాల్లో చెప్పాడు మీకు ఆరంభంలో కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ అంతఃకరణ శుద్ధి పొంది జ్ఞానయోగనిష్ఠులై ఆత్మజ్ఞాననిష్ఠులై మీరు ఉండిపోయినట్లయితే మీరు జీవనముక్తులైపోతారు అని అదంతా కూడా విస్తారంగా చెప్పాడు గతనే ప్రతి అధ్యాయం చూడ మనకి ఏ రెండు మాటలు వినపడతాయి బ్రహ్మ యోగశాస్త్రే అది గీత అంటే రెండు యోగశాస్త్రము బ్రహ్మ అంటే జ్ఞానయోగమే యోగ అంటే కర్మయోగం అంటే గీతలో ఇది మెయిన్ రెండే కూడా దాంట్లో అంతర్భాగ్యంగా ఉంటాయి ఇప్పుడు భక్తుడు ఓ కొంత కర్మయోగంలోకి వెళుతుంది ఇంకో కొంత జ్ఞాన యోగంలోకి వచ్చేస్తుంది భక్తి ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇది ఇది శాస్త్రం గీతాశాస్త్రం ఇదంతా కూడా పూర్వం నుంచి వేద వేదాంగముల నుంచి వస్తు సృష్టి అది నుండి వస్తుంది కానీ మధ్యకాలంలో ఇది సమాజంలో కనపడకుండా పోయింది అంటున్నాడు శ్రీకృష్ణుడు అంటున్నాడు ఇవాళ రేపు అనుకుంటారు ఏటో ఎక్కడా వేదాలు లేవు శాస్త్రాలు లేవు అన్నీ కనపడకుండా పోయాయి కానీ ఇప్పుడు రెండు వేల ఈ కంప్యూటర్లు టీవీలు వచ్చాక అన్నీ కనపడకుండా పోయాయని అనుకుంటున్నారు శ్రీకృష్ణుడు కూడా అదే అంటున్నాడు అండి అంటే ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది అనమాట బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరులు అంటారు పూర్వకాలం రాజశూన్యవస్వాహం ఇటువంటి పెద్ద పెద్ద యాగాలు చేసేవారు ఇదానీ తన అంటారు ఈ కాలపు మనుషులు ఉన్నారే వీళ్ళు ఇటువంటి గంభీరమైన యాగాలు యజ్ఞాలు వీళ్ళు చేయటం లేదు అవి ఉరికే పుస్తకాలు మిగిలిపోయాయి అని అన్నారు శంకర ప్రభుత్వం ఎలా ఉందో చూడండి పూర్వం ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్వుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడైనా చిన్న చూస్తుంటే తవ్వి ఆ లోపలేముందో చూస్తూ ఉంటారు కదా వాళ్ళకు ఓ ట్యాబ్లెట్ దొరికింది ట్యాబ్లెట్ అంటే స్టోన్ ట్యాబ్లెట్ దాని మీద ఏదేదో రాస్తుంది ఆ లిపి కూడా వెనకే తెలియదు ఆ లిపి కూడా తెలియదు ఏ విధ వస్తుందో అలా తెలుస్తుంది లిక్ తెలియకుండా కాబట్టి ప్రాచీన లిక్ల మీద పరిశోధన చేసేటువంటి విద్వాంసులు ఉంటారు వాళ్ళందరూ సమావేశమై దాన్ని జెరాక్స్ ఫొటోలు తీసుకుని ఆ లిక్ మీద రిసెర్చ్ చేసి చేసి చేసి మొత్తానికి దాన్ని డీకోడ్ చేశారు ఆ లిక్ని వీళ్ళు చదివారు అటువంటి ట్యాబ్లెట్ని రొజెక్టాస్టోన్ అంటారు ఎక్కడైనా వినుంటారు మీరు సో మొత్తానికి చదివి దాన్ని డీకోడ్ చేశారు ఆ పారాగ్రాఫ్ రాశారు దాంట్లో ఎవరు పెడితే ఈ మధ్యకాలంలో జనులు అల్లరికిల్లరిగా తయారైపోయారు వేదశాస్త్రాలను ఎవరు చదవట్లేదు అసభం పెరిగిపోయింది అది దాంట్లో సో దాని బేచ్ అది కూడా పరిశోధన చేస్తే రెండు సంవత్సరాల క్రితం ట్యాబ్లెట్ అది అంటే రెండు వేల నాలుగో మూడు సంవత్సరాల క్రితం కూడా ఇప్పటికి మళ్ళాగే జనులు పెద్దవాళ్ళు అయ్యో అధర్మం పెరిగిపోయిందని బాధపడుతున్నారన్నమాట అంటే దీన్ని బట్టి నాకు సంగతి అర్థమైంది ఏమిటంటే ఈ సమాజం ఎప్పుడు ఇలాగే ఉంటుంది కుక్కతోక ఉంటుంది తప్ప కృతయుగంలో కుక్క అయినా త్రేతాయుగంలో కుక్క అయినా జ్వాపర యుగమైనా కలియుగ వంకరగానే ఉంటుంది అని నాకు అర్థమైంది కాబట్టి ఎనివే శ్రీకృష్ణుడు అక్కడ ఏమన్నాడంటే ఒకప్పుడు రాజర్షులు ఉంది వరయ్యా ఈ రాజర్షుల నుండి ఈ జ్ఞానమంతా కూడా అలా పరంపరగా వచ్చింది రాజర్షి నుండి ఇంకో రాజర్షి ఆయన నుంచి ఇంకొక అలా వచ్చింది కానీ ఇప్పుడు ఈ జ్ఞానం కనపడడం మానేసింది అంటే రాజర్షులు లేకుండా పోయారు ఆ రాజర్షి మాట చాలా గొప్ప మాట అది కర్మధారయ సమానసం ఆయనే రాజు ఆయనే ఋషి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఋషులు అడవుల్లోనూ కొండల్లోనూ గుహల్లోనూ ఉంటారు రాజులు ప్రసాదాల్లో ఉంటారు క్యాపిటల్ సిటీలోను ప్రసాదంలో ఉంటారు అనుకుంటాం కానీ ఇలా విడివిడిగా ఉంటారు రాజు అయినవాడు ఋషికాడు రాజు కాడు కానీ ఈయన రాజే ఋషి ఋషే రాజు ఇది ఉందంటే చాలా ధర్మాత్ముడు పార్లమెంట్ మెంబర్ అవడు పార్లమెంటు మెంబర్ అయినవాడు ధర్మాత్ముడుగా ఉండడు అనే లోకంలో ఒక దృష్టికోణం ఉంది కానీ సపోజ్ ఒక ధర్మాత్ముడు పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు అనుకోండి ఆ మిగతా పార్లమెంటు మెంబర్ని కూడా చూసి అబ్బో అని ఆశ్చర్యపడ్డాడు ఏంటి ఈ ధర్మాత్ముడు ఇక్కడికి ఎలా వచ్చేసాడు జనాలు ఓట్లు వేసి ఉండకూడదు న్యాయంగాను కానీ ఈయనకి కూడా ఓట్లు వేసేశారు అని ఆశ్చర్యపడి సో ఆ విధంగా ధర్మాత్ముడై ఉండి పార్లమెంట్ మెంబర్ అయ్యేదంటే ఎంత విడ్డూరమో రాజు అయ్యి ఉండి ఋషయ్యేదంటే అంత విడ్డూరం కానీ ఒకప్పుడు విడ్డూరం కాదు ఒకప్పుడు రాజులందరూ ఋషులుగా ఉండే శ్రీకృష్ణ శ్రీరాముడు నలుడు అంబరీషుడు ఈ విధంగా గొప్ప గొప్ప మహారాజుల యొక్క చరిత్రలు మనం చూస్తూ ఉంటాం పురాణాల్లోనూ సామాయణ భారతాల్లోనూ వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి రాజర్షులు వాళ్ళు పవిత్రులు మహాభక్తులు వాళ్ళు కృతార్థులైపోతారు ఈశ్వరుణ్ణి శరణాగతి చేసి అని వేరే చెప్పాలా తర్వాత పుణ్యాహ భక్తాహ బ్రాహ్మణా అంటే జ్ఞానయోగ ప్రధానులు నిర్దేశించబడినారు పుణ్యాహ భక్త రాజర్షయ అంటే కర్మయోగ ప్రధానులు నిర్దేశించబడినారు మీరు ఆ తేడానికి కూడా స్పష్టంగా చూడవచ్చు జ్ఞానయోగనిష్ఠులైనటువంటి వెదవేత్తలు ఈశ్వరుని చేరుకుంటారు కర్మయోగంలో పండిపోయినటువంటి రాజర్షులు కూడా ఈశ్వరుణ్ణి అంతఃస్కరణ శుద్ధి ఆత్మజ్ఞానము అనే మార్గం ద్వారా అవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి కర్మయోగంలో ఎవడైతే నిష్ట కలిగి ఉంటాడో వాడికి అంతఃస్కరణ శుద్ధి ఆత్మజ్ఞానము ఇవి సంపన్నమైపోతాయి వాటి గురించి పెద్ద ప్రయత్నం అయిన కల్లా కాబట్టి ఆ విధంగా కృతార్థులైపోతారు అని వారి గురించి వేరే చెప్పాల్సిందే ఉంటుంది సో అక్కడికి ఆ టాపిక్ అయిపోయింది మనం అపిచేత్ సుదూరాచారహ అనే ముప్పై శ్లోకంలో మొదలుపెట్టిన టాపిక్ ముప్పై శ్లోకం మొదటి శాఖం పూర్తయ్యేటప్పటికీ టాపిక్ పూర్తయింది ఇప్పుడు ఇంకా కొత్త టాపిక్ వస్తుంది ఏమిటి కొత్త టాపిక్ అంటే స్లైట్ చేంజ్ అని పారాగ్రాఫ్ మార్చడం అధ్యాయంలోనే ఉండంగా కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం అని ఇంతదాకా చేసినటువంటి ఈ చర్చ యొక్క సందేశం ఏమిటి అంటే అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్త్య భజస్వమా నీవు ఈ లోకాన్ని ఈ భూలోకాన్ని పొంది ఉన్నావు తర్వాత మనుష్య దేహము కూడా ఏ దేహంలో రాణి జీవుడు ఏ దేహాన్ని కలిగి ఉన్నాడో ఆ దేహమును కూడా లోకము అంటారు మనుష్యలోకము అంటే మనందరం ఉండే భూలోకము అని ఒక అర్థం కానీ వాస్తవానికి భూలోకంలో మనుష్యులే కాదు ఇతర ప్రాణులు కూడా ఉన్నాయి కాబట్టి మనుష్యలోకము అంటే మనుష్య దేహము అని అర్థం లోకశబ్దానికి దేహము అని కూడా ఉంటుంది కాబట్టి ఈ మనుష్య దేహమును నీవు పొందినావు మానవ లోకంలో ఇతర మానవులతో కలిసి జీవిస్తూ ఉన్నావు చూసావా నువ్వు ఇటువంటి మనుష్య దేహమును పొంది చేయాల్సిందే పని ఒకటి ఉన్నది అదేంటంటే మాం భజస్వ నన్ను భజించిను ఇప్పుడు ఇది ఎలా ఉందంటే మీరు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నారు కాబట్టి చక్కగా ఓ మూల కూర్చుని రామనామాన్ని జపం అని చెప్పినట్టు ఏమండి చాలా విదూరంగా ఉంది ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నావు కాబట్టి నువ్వేమో చక్కగా మాలు ఒకటి పద్మాసనంలో కూర్చుని నిటార్గా సోఫా మీద కాదు ఒక కార్నర్లో ఎక్కడో కార్నర్లో ఆ తివాచి మీద ఎక్కడో కూర్చొని జపం చేసుకో అని అలా చెప్తున్నాను హిమం లోకం ప్రాప్య భజస్వామి ఆ సందేశంలో ఒక సత్యం ఉన్నది ఏమిటా ఈ ఫైవ్ స్టార్ హోటల్లో ఏ సుఖమైతే ఉన్నదో ఆ సుఖము అది సుఖమే కాదు ఆ తర్వాత ఆ సుఖమనే భ్రాంతి ఉంటుంది వాస్తవంలో సుఖం కాదు అసుఖం నెంబర్ వన్ ఆ సుఖం అనే భ్రాంతి కూడా ఎక్కువసేపు ఉండదు అనిత్యం అనిత్యం సుఖం ఫైవ్ స్టార్ హోటల్లో మీకు వాడు భోజనం పెడతాడు సవకాశంగా పెడతాడు గబగబా పది పది నిమిషాల్లో మీరు భోజనం ముగించి చేతులు కొడుకుని వెళ్ళి మీ పని మీరు చూసుకోవాలనుకుంటే మీరు మితంగా భోజనం చేసే అవకాశం ఉంటుంది వాడు ఫైవ్ స్టార్ హోటల్లో ఫైవ్ కోర్స్ డిన్నర్ అని పెడతారు ఒక కోర్సు వడ్డిస్తాడు ఎపర్టైజర్ అంటాడు ఒక పావు గంట దాంట్లో పోతుంది ఫస్ట్ కోర్సు సెకండ్ కోర్సు థర్డ్ కోర్సు అన్ని కోర్సులు కూర్చేయడానికి గంట అన్నర్ అవుతుంది అంటే సమయం వృఖా ఎక్కుతుంది గంట అన్నర్ సేపల్లా సవకాశంగా కూర్చొని ఆ ఖరీదైనటువంటి రిచ్ ఫుడ్ అంటే చాలా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది రుచికి ప్రాముఖ్యం ఉంటుంది తప్ప న్యూట్రిషన్కి ప్రాముఖ్యం ఏమీ ఉండదు తర్వాత దాంట్లో సాల్ట్ కారం మోస్తం అయితే సాల్ట్ అవి ఎక్కువ ఉంటాయి స్వీట్లు అయితే షుగర్ ఎక్కువ ఉంటాయి అటువంటి ఆహారాన్ని తినేసి భోజనం అయిన తర్వాత కడుపు హెవీగా అయిపోతుంది రాత్రి సరిగా నిద్ర పట్టదు మళ్ళీ పన్నెండు రేపటికి పెరుగు వస్తుంది హెవీగా లోపల కూర్చుంటుంటే నిద్ర ఏం పడుతుంది సో కాబట్టి ఇప్పుడు ఆ భోజనము సుఖమంటారో దుఃఖం దుఃఖం కదా అది లైట్గా చారు మజ్జిగం తిని విశ్రాంతిగా ఉండడం సుఖమవుతుంది కానీ ఈ ఫైవ్ కోర్స్ జనరల్ లేట్ ఉంటుంది నైట్ పది గంటల దాకా అలా తింటూ ఉండడము అది దుఃఖం కాదు అది కాబట్టి సుఖంలా అనిపిస్తుందయ్యా కానీ సుఖం కాదు అసుఖం కావండి తర్వాత బిల్లు ఎంత వేస్తాడు వెయ్యి రూపాయలు బిల్లు వేస్తాడు ఒక మనిషి భోజనానికి వెయ్యి రూపాయలు బిల్లు వేస్తాడు ఒకసారి నేను నోవోట్ చేయాలని నో ఓట్లను అంటే ఎదుగుతారు కదా నేనేం తినలేదండి అక్కడ ఊర్జాలో నెలబడి కూర్చోని కూడా కూర్చోలేదు వెళ్ళకుండా ఉన్నా ఎవరిలో తింటున్నారు వాళ్ళు తినమైన తర్వాత వాళ్ళు బిల్లు పే చేయడం నాకు అడ్డపడింది నా పక్కన వాళ్ళు వాళ్ళు వెయ్యి రూపాయలు నేను ఉండబట్టలేక అడిగాను ఎంతమంది భోజనం చేశారంటే పది మంది భోజన చేసి ఉంటారేమో అని నేను అనుకున్నా కాదండి ఒక్కడే ఒక్కడి భోజనానికి వెయ్యి రూపాయలయా ఏమి వాడికి పిచ్చా నీకు పిచ్చా నాకే పిచ్చి ఉంటాయి భోజనాలు నాకే ఐదు ఓన్ సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్ ప్రాబ్లమ్లీ విత్ మీ ఓన్లీ And then I am not going to be any yeah, local. Yeah? People are just crazy, nothing more than that. And then, you are going to be able to maintain the mental health of your body. That's why you are very sick. You are sick, you are sick, you are sick. Diabetes is sick. Diabetes is the mother of all diseases. That's what you are sick. So, if you are sick, you are sick. ఈ బికమ్స్ డైబెటీస్ ఎర్లీ ఇన్ లైఫ్ ఇన్ ఫార్టీస్లోనే ఫార్టీస్ట్లో ఉండగా డైబెటీస్ వస్తుంది తర్వాత వీటి దగ్గర ధనం ఎంతకాలం ఉంటుంది అనిత్యం నిత్యం కాదు కాబట్టి అతనికి ఏమని చెప్పాలి మనం ఏమోయ్ నువ్వు చాలా రాంగ్ ప్లేస్లో ఉన్నావమ్మా ఈ ప్లేస్ సుఖము కాదు నిత్యము కాదు నువ్వు ఉన్న ప్లేసు కాబట్టి నువ్వేం చేస్తావంటే నీవున్న స్థానము యొక్క ఈ దోషాలు రెండు రెండు దోషాలు అనిత్యము అసుఖము అనే దోషాలని గుర్తించి నీవు ఈశ్వరుణ్ణి భజించి కృతార్థుడముఖము అని చెప్పాలి ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్ అయినది దృష్టాంతం ఈ లోకము అట్టి అనిత్యం అసుఖం ఎందుకంటే హిమం అని కూడా ఉంది హిమం లోకం ఈ లోకం ఉన్నదే ఇది ఇదం శబ్ద వాచ్యం ఇదం ఇదం ఇదం ఇమమ్మ ఇదమ్మన్నా లింగ భేదమే ఇమమ్మంటే పుల్లింగం ఇదం అంటే నా పుంసలింగం ఇది ఇది ఇది ఇది అనే మాట మీరు దేనినైతే ఇది అని నిర్దేశిస్తారో అది దృశ్యము కనబడేది ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళారనుకోండి సినిమా చూసారు రెండు గంటలు సినిమా చూశారనుకోండి ఆ సినిమాలో మీరు చూసి కూడా ఇది ఇది ఇది ఇది అలాగే ఉంటాయి కదా అలాగే ఉంటాయి కదండి ఇది అంటే హీరో అంటే ఇది చాలా ఇది అం ఈజ్ హీరో ఇది ఆమెవరు హీరోయిన్ అంటే మళ్ళీ ఇది వాడెవడు విలన్ అంటే ఇది సో ఆ తెర మీద చూసే ప్రతిదీ కూడా ఇది అనే పదం చేత నిర్దేశంపబడుతుంది కదండి ఏదేదైతే ఇది అనే పదము చేత నిర్దేశం పొడుతో ఇదిగా అనుభవానికి వస్తుందో ఇది అనే విధంగా అనుభవానికి వస్తుందో దానిని దృశ్యము అని అంటారు ఏదైతే దృశ్యమో అది తప్పక నశించి తీయరు ఇప్పుడు ఆ సినిమా తెర మీద అబ్బా ఆ హీరో ఎంత బాగా యాక్ట్ చేసి వస్తున్నాడు అండి ఆ హీరోయిన్ ఎంత సుందరంగా ఉందండి అని మీరు మురిసిపోతున్నంతలో ఉండగానే ఆ హీరో యొక్క గొప్పతనము లేకుండా పోతుంది హీరోయిన్ యొక్క సౌందర్యము లేకుండా పోయింది ఎందుకు నల్లా అయిపోయింది కానీ వీడు ఉంటాడు వీడెక్కడికి పోనాడు అహం ఎక్కడికి పోనాం సినిమాకి ముందు సినిమా ప్రారంభమైతే సిద్ధంగా వెయిట్ చేస్తున్న వీడు ఉంటాడు సినిమా నడుస్తున్నంతసేపు వీడు ఉంటాడు సినిమా అయిపోయే కూడ కానీ ఆ సినిమా మాత్రం ఇది ఇది ఇది ఏదో నిర్దేశింపబడేటువంటి దుసరా అది అసత్యము అది దిఖావట్ కనబడిదే కానీ ఉన్నది కాదు అంటే యథార్థం కాదు కనబడుతూ ఉంటుంది యథార్థం కాదు కాబట్టి మనం ఆ కనబడుతోంది కదా ఎరగా బుర్రగా అందంగా కనబడుతోంది కదా అని పట్టుకునే ప్రయత్నం చేస్తే అది యథార్థం కాదు కనుక దాన్ని మీరు పట్టుకోలేకపోతున్నారు దాంతో దేన్ని పట్టుకుందాం అనుకుంటున్నారో అది యథార్థం కాదు కనుక అది పట్టుకోలేరు అది జారిపోతుంది ఎందుకంటే లేదుగా అక్కడ ఏది పట్టుకోవాలో దాన్ని మీరు పట్టుకోలేదు ఈ లోపల సినిమా పూర్తి అయిపోతుంది అంటే జీవితం అనే సినిమా ఎండ్ అయిపోతుంది ఎంత దోషమో చూడండి కాబట్టి ఇమం లోకం ఇదం శబ్ద వాచ్యము కనుక అనిత్యము ఎృశ్యం తన్నశ్యం ఏది ఏది ఇదం శబ్దము చేత నిర్దేశించబడుతుందో అది తప్పకుండా అది దృశ్యము ఏది ఏది దృశ్యమో అది నశిస్తుంది నువ్వు పట్టుకున్నది అటువంటి ఈ మానవ జన్మ అనేది ఏదైతే గలదో అది దృశ్యము నశించేది ఉంది సంగతి గుర్తించు నెంబర్ వన్ మమ్ లోకం నెంబర్ టూ ఇది అనిత్యము అనిత్యము చూడండి ఒకప్పుడు నా జుట్టు నల్లగా ఉండేది తుమ్మిదల గుంపు వచ్చేక్కడ కూర్చుందా అన్నట్టుగా కవులు వర్ణింపదట్టుగా నల్లగా ఉండేది ఒకప్పుడు జుట్టు తర్వాత చర్మమేమో అత్యంత కోమలమైన చర్మము కలిగి ఉండే వాళ్ళము చర్మాన్ని ఎలా ముట్టుకుంటే గులాబీ రేపుని ముట్టుకున్నంత కోమలంగా ఉండేది తర్వాత ఏమో ముఖము పద్మము అనే వికసించేది పళ్ళు చాలా గట్టిగా ఉండేది దృఢంగా గట్టిగా దానిమ్మ గిన్నెలని చేర్చిన మల్లె మొగ్గలుగా వరసలాగా ఉండేవి అలాగే అవన్నీ పోయాయి ఇప్పుడు జుట్టు గురించి మనం అనుకోకపోతేనే మంచిది అద్దంలో చూసుకున్నప్పుడల్లా దుఃఖం కలుగుతుంది ఎందుకంటే దుట్టంతా ఉడేపోయింది ఉన్న పిసరంతా కూడా మోస్తా సరికి ఎలాగా గురించి మీరు అడగద్దు నేను చెప్పద్దు నేను నవ్వేదంటే అంతా బోసిలో తప్ప అన్నీ తొర్రాలే అంటే స్థిరంగా అవి పళ్ళు మై గాడ్ కోమల చర్మం మాట ఎక్కడ బిరిశెక్కిపోయి గీతలు గీసి గీతల్లా వెళ్ళిపోయి సాగిపోయి ముడతలు పడిపోయి ఒక చోట సాగిపోయి ఉంటుంది ఇంకో చోట ముడతలు పడిపోయి ఉంటుంది ఈ చర్మంతో పెద్ద సమస్య జీవితం అంటే అలాగే ఉంటుంది అనిత్యం కోలీలండి ఇవన్నీ అనిత్యం బంధుమిత్రులు నిత్యం అంటే అభినిత్యం కాదు బంధుమిత్రులు నిత్యం కాదు ఎవరి ప్రతి రిలేషన్షిప్ మానవీయ సంబంధాలు ఎన్ని ఉంటాయి అన్నీ కూడా ఓ కాలంలో ఏర్పడతాయి మరో కాలంలో పోతాయి కిల్తే హే కిల్తే హే బికర్నే కే హే బిచ్చుజ్ఞేకే అని అలాంటిది మీరేం వెళ్ళదా పుష్పాలు విచ్చుకుంటాయి వికసిస్తాయి వాడిపో కొరకే మనుష్యులు కలుసుకుంటారు విడిపో ఉంటే సంయోగ విప్రయోగ అంత మరణాంతంటి జీవితం చాలా గొప్ప శ్లోకం మహాభారతంలోది కలుసుకుంటారు మనుషులు విడిపోవటానికే కలుసుకుంటారు సో ఇప్పుడు మీకు నేను చెప్తున్న పాఠం వైరాగ్యానికి సంబంధించిన పాఠంలో అనిత్యం సుఖం లోకం అనే దాన్ని వ్యాఖ్యానించుకున్న ఏది లభిస్తుంది అనేది రకరకాల క్లాసుకు వస్తే అలా అనుకోండి మీరు మీరు ఓపెన్ మైండ్ తోటి వినండి దయచేసి ఎందుకంటే పాఠం లక్షణం అది కాబట్టి ఇక్కడ ఈ లోకం చాలా గొప్పగా ఉంది మీరు అందరూ చేయండి చెప్పరు భగవద్గీత క్లాసు వేదాంత క్లాస్ కదా అందులో బుద్ధమి శ్లోకం ఎనీవే కాబట్టి బంధుమిత్రులు ఈ బంధువులు ఈ మిత్రులు వీళ్ళందరూ శాశ్వతం అని వీడు అనుకుంటాడు నాకేం లోటు అండి నాకు భార్య పిల్లలు మా కోరుకులు కూతుళ్ళు మనవాళ్ళు అల్లుళ్ళు అందరూ మనవాళ్ళు మనవరాళ్ళు నేను ఎలా పడితే అలాగా నాకేం లోటు అని వీడు ఈ లోపల ఒక రిలేషన్ గాయబ్బవుతుంది గాయబ్బైతే వీడికి సన్నైపోతాడు ఏమిటి వీళ్ళందరూ ఇలాగే ఉండిపోతారు అనుకున్నానే వీడు గాయబ్ అయిపోయాడే అదృశ్యం అయిపోతాడు అని వీడు భోరుభో దుఃఖిస్తారు భోరుభోరని ఎందుకు దుఃఖిస్తారని మనుషులు ఎందుకు దుఃఖిస్తారంటే ఆ రిలేషను అలా ఉండిపోతుందేమో అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అది ఎప్పుడో పోతుంది అప్పుడు భోరు భోజనం దుఃఖిస్తారు అప్పుడు జీవితంలో మొదటిసారి వాడికి అనుభవానికి వస్తుంది అరే ఇదంతా శాశ్వతం అనుకున్నానే కానీ అలా కాదు అని తెలుస్తుంది కాబట్టి అనిత్యం ఈ జీవితము చాలా అనిత్యము ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి తర్వాత అసుఖం జీవితంలో సుఖం ఉందండి మీరు ఎవరినైనా పెద్దవాళ్ళని అనుభవజ్ఞులను అడగండి అప్పుడే యంగ్ మ్యాన్ అడగద్దు ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేదుగా అడిగేం తెలుస్తుంది యంగ్ మ్యాన్కి ఇప్పుడు వాడు తండ్రి ఇచ్చిన డబ్బును ఖర్చు పెడుతూ యూనివర్సిటీలో తగ్గి తిరిగేస్తూ ఉంటాడు భగవంతుడు శరీరంలో శక్తి ఇచ్చాడు బుద్ధి కూడా ఉత్సాహంగా ఉంటుంది ఆ టైంలో కొంచెం ఇంటెలిజెన్స్ కూడా దృఢంగా ఉంటుంది వయస్సును బట్టి అంచేత ఏదో ఫస్ట్ క్లాస్లో తాస్ అయిపోతే ఎలా పడితే అలా పైలా పచ్చిస్తూ ఉంటాడు యూనివర్సిటీలో తండ్రి గారు ఇచ్చిన డబ్బులు జబులు ఉంటే ఖర్చు పెట్టేస్తూ ఉంటాయి ఎందుకంటే వాడు సంపాదించింది ఖర్చు పెట్టలేడు ఇతరులు సంపాదించింది ఖర్చు పెట్టడం తేలిక కాబట్టి అలా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు దాంతో ఎవరిపష్టం అంటే జీవితం ఎంత బాగుందో అనిపిస్తుంది తర్వాత తండ్రి గారు ఏం చేస్తారంటే బాగా కఠినవతి బాగా తీసుకుని ఒక అందమైన అమ్మాయితో బాగా డబ్బున్న మామగారితో వీటికి రిలేషన్షిప్ ఏర్పాటు చేసి తందిరి వేసి మొత్తం ఊరంతా కూడా హడాబడి చేసేసి సో పెళ్ళి చేస్తారు ఆ ఆ ఉత్సవాలు ఇవన్నీ కూడా వాటన్నిటికీ కేంద్ర బిందువుగా నెలకొని ఉంటాడు వీడికి ఓహో జీవితం ఎంత అద్భుతంగా ఉందని అనిపిస్తుంది తర్వాత పిక్నిక్కి వెళ్తాడు వీళ్ళందరూ కారు ఆ కారు అలంకారాలు చేసి ఆ కారులో వీళ్ళని కూర్చోబెట్టి అందరూ టాటా బైబై అని పంపిస్తారు టెక్ అప్పుడు వాడు అనుకుంటాడు జీవితము పూల పాముతో గులాబీ రేపులు పరిచేనటువంటి బాట అని కానీ ఈ గులాబీ పువ్వుల రకాల ముళ్ళు ఉన్నాయి వాడికి వెళ్ళి మనం చెప్పినా అర్థం చేసుకోలేడు ఆ టైంలో వారికి తోచదు కానీ పెద్దలు అనుభవ జీవితానుభవం గల వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది అసూ జీవితంలో ఏ భోగంలోనూ సుఖం అనేది లేదు దుఃఖమే కలదు ఒకసారి నేను ఎక్కడో ఉద్యానవనంలో నడుస్తున్నా నడుస్తుంటే దూరంలో ఒక సన్యాసి కనపడ్డా కృషికేశ ప్రాంతంలో కనపడి ఆయన కూడా నడుస్తున్నారు అక్కడ ఈ సాధువులు ఎక్కువ మంది ఉంటారు కదా ఆయన కూడా ఉద్యానంలో నడుస్తున్నారు ఆ ఉద్యానంలో పాప మొక్కలో బాగా వేసి నీళ్ళు బాగా పెట్టినట్టు ఉన్నారు ఒక మొక్కకి మంచి పూవులు ఉన్నాయి ఆయన వాటి చేసి చాలా ప్రేమగా చూసి ఒక పువ్వుని త్రుంచినాడు నేను దూరం నుంచి చూసి ఆశ్చర్యపోయాను అయ్యో సన్యాస నుండి పువ్వును తురించేయడమే నేను ఆశ్చర్యపోయాను కానీ ఆయన ఏమనుకున్నాడు ఈ పువ్వులు ఉన్నాయి ఓ పువ్వుకు వస్తే అవన్నీ పువ్వును తురించాడు తురిచిన ఆయన తుంచినట్టుగా ఉంచు ఉండకుండగా ముక్కు దగ్గర పెట్టాడు నేను ఈ లోపంలో చాలా దగ్గరికి వెళ్ళాను అంటే నడిచి వెళ్తున్నాం కదా ముక్కు దగ్గర పెట్టిన వెంటనే ఆ సుగంధం బాగుంది అనే కనుబొమ్మను పైకెత్తి దాన్ని అధ్యానించి బాగుందే అనుకునే లోపల తక్కువ అనే ఒక కేటము కేటం అంటే చిన్న పురుగు ఉంది దాంట్లో అది ముక్కు కొన మీద కుట్టింది కుడితే కళ్ళంపట్టి నీళ్ళు వచ్చింది ఎందుకో తెలుసిన ఆ కీటము అది అది కుట్టిందంటే దాని విషం అంత నొప్పి కలిగించేటువంటి విషం నిత్తు పెట్టినట్టే అది కుదితాయి అలా ఉంటాయి ఆయన కళ్ళ బట్టి నీళ్ళు నేను గమ్ము దగ్గరికి వెళ్ళి అయ్యో మహాత్మాజీ అట్ హ్యాపీ అండ్ అంటే ఏదో కుట్టిందండి అని పాపం ఆయన ఆ పువ్వు అలా విసిరేశాయి ఇలా ఇలా అప్పుడు నేను ఉన్నాను ఎక్కడికైనా డాక్టర్ని ఎవరికైనా చూపించండి అలా చూసుకుండగానే ఇదంతా ఎర్రగా అయిపోయి మర్చిపోయింది జీవితం అంటే సో చాలా కాన్ఫ్లిక్ట్ తోటి నిండి ఉంటుంది మనుషులు సంపదలు సత్యం అనుకుంటారు నిత్యం అనుకుంటారు సంపదల కోసమని అనిత్యము అసుఖము సంపద అంటే నిత్యము కాదు సుఖము కాదు అది అనిత్యము అసుఖము కానీ దాని కొరకు తండ్రి కొడుకు కలహించుకుంటారు సోదరులు కలహించుకుంటారు పూర్వం సోదరులు మాత్రమే కలహించుకునేవారు మేము మాత్రం తక్కువ తిన్నామా అన్నట్లుగా ఈ మధ్యన సోదరీమణులు కూడా జాయిన్ అయ్యి కలహించుకుంటున్నారు బంగారం గురించి ఆస్తుల గురించి పూర్వం పాపం వాళ్ళు కలహించేవారు కాదు మొబైల్ ఏదో కొట్టుకుని వాళ్ళ పాపం ప్రేమగానే ఉండేవారు ఈ డబ్బు మనకు ఎందుకు లేదు కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా వే ఆల్సో రేస్ పూర్వం అక్క చెల్లెళ్ళు కొట్లాడుకోవడం ఉంది కాదు కానీ ఇప్పుడు కొట్లాడేసుకునేస్తున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే ఆస్తి ఆస్తి అంటే కొట్లాడట బంగారం ఆస్తి డబ్బు వాట్ ఇన్ వరల్డ్ ప్లేస్ కాబట్టి ఇది నిత్యం అసోకం కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ జీవితంలో మీరు మీరు ఆలోచించి చూడండి ఎప్పుడూ ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో వీడు నాకు దోస్తూ వాడు నాకు కటీస్ ఎదుగురా కటీస్ వారం రోజులు దోస్తూ మళ్ళీ కట్టేస్ వారం రోజులు దోస్తూ అంటే కాన్ఫ్లిక్ట్ అనమాట అంత చిన్న వయస్సులోనే కాన్ఫ్లిక్ట్ ఘర్షణ కాలేజీలో మళ్ళీ కటీస్లో ఉండవు కదా అదే ధోరణి ఉంటుంది గుడ్ మ్యాన్ వాడు బ్యాడ్ ఫ్రెండ్ హీజ్ మై ఫ్రెండ్ హీజ్ నాట్ మై ఫ్రెండ్ అని ఘర్షణ ఆ తర్వాత పెళ్ళి అవుతుంది పెళ్ళంటే రెండు కుటుంబాల దగ్గరికి కలుస్తాయని కదా ఈ రెండు కుటుంబాల దగ్గరికి కలిసింది ఎందుకంటే కొట్లాడుకోవడం కోసమే కలుసుకుంటాం బియ్యపురాలకి ఉయ్యపురాలకి పడదు బియ్యంపుడికి బియ్యంపుడికి పడదు బావమరటికి బావకి పడదు ఇంకా ఫైనల్గా భర్తకి భార్యకి కూడా పాడద్దు ఏదో కాన్ఫ్లిక్ట్ ఇలా కాన్ఫ్లిక్ట్కి కాన్ఫ్లిక్ట్లో ఉంటాను తర్వాత ఆఫీస్కి వెళ్తే కాన్ఫ్లిక్ట్ ఆ బాస్కి వీడికి కాన్ఫ్లిక్ట్ ఆఫీస్లో కొలీగ్స్కి వీడికి కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందా ఉండదా వీడి జూనియర్స్ కి వీడికి కాన్ఫ్లిక్ట్ తర్వాత ఆశ్రమానికి వస్తే కాన్ఫ్లిక్ట్ గో స్వామికి ఇంకో స్వామికే కాన్ఫ్లిక్ట్ గురువుకి శిష్యుడికి కాన్ఫ్లిక్ట్ ఇద్దరు శిష్యుల మధ్యన కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే కేవలం పొలిటికల్ పార్టీస్ మధ్యనే ఉంటుంది అనుకున్నదే మనుషుల జీవితం నిండా కూడా ఘర్షణ కాన్ఫ్లిక్ట్ నిండి ఉంది ఎంత కాన్ఫ్లిక్టెడ్గా ఉంటారంటే పీపుల్ అట్ ఆల్మోస్ట్ ఇన్ ది ఎండ్ ఆఫ్ లైఫ్ ఇంకా స్పృహ తప్పిపోతే కాన్ఫ్లిక్ట్ ఉండదంటే అలా ఉంటారు పీపుల్ అనిత్యం అసుఖం రోగాలు అలా వెన్నంతుతో ఉంటాయి ఎప్పుడు స్ట్రైక్ చేస్తుందో నేను ఒక్కసారి ఏదైనా ఒక రోగం పట్టుకుందంటే మీ సంపదంతా కూడా ఆ రోగం తీసేసుకుంటుంది పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అలాగా వెళ్ళగానే సర్జరీ చేసేద్దాం అనుకోండి ఎందుక సర్జరీ ఏం పని పదలేదా సర్జరీ సర్జరీ చేసేస్తే బైపాస్ ఈ ఈ వాళ్ళు తీసి ఆ పెట్టేస్తే ఇంకా రక్తం ఫ్రీగా ప్రవహించేస్తున్నాయా ఇంకేమేమి ఉండదు ఎలా పెడితే అలా ఉంటుంది నువ్వు మళ్ళీ యంగ్ అయిపోతావు ఇప్పుడు కాబోసనుకొని ఈ వాళ్ళు తీసి ఆ పెడితే ఆ తర్వాత రక్తం చిక్కుగా ఉండకూడదు ఈ చెన్నెర వేసుకో ఎంతకాలం బతుకున్నంతకాలం వేసుకో ఆ వాళ్ళలో అక్కడక్కడ ఆ వాల్కి ఇక్కడ ఇక్కడ జాయింట్లు ఉంటాయి ఆ జాయింట్లలో ఎక్యూములేట్ అయ్యేది కాకూడదు మళ్ళీ అయితే అది మళ్ళీ వాళ్ళు సమస్య వస్తుంది తప్పనిసరిగా ఆ దగ్గర అక్యూములేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకని అది ఇట్స్ ఏ ఫారెన్ ఆబ్జెక్ట్ కనుక లోపల ఉన్న దేహంతో జాయింట్ అయింది కనుక అక్కడ అక్యూములేషన్ ఉంటుంది ఆ అక్యూములేటర్ అవ్వకుండా ఉండడం కోసం ఆ వాళ్ళు హార్ట్ ఆ వాళ్ళు మంచి కండిషన్ ఉండడం కోసం రోజుకి రెండు టాబ్లెట్లు కూడా వేసుకోవాలి ఎంతకాలం ఉందంటే బతికేంతకాలం అరే ఈ మాటలు ఆస్ప ఆపరేషన్ ముందు చెప్పుంటే ఈ ఉన్న వాళ్ళతో ఏదో దానితోటి కాలక్షేపం చేసేవాళ్ళం కదా ఈ కొత్త వాళ్ళను పెట్టుకుని ఈ కొత్త తల పొట్టు మనిషి బైపాస్ సర్జరీ అయిన తర్వాత వాడు బతుకున్నంత కాలము దండగా బ్రతుకుతాడు అంతకంటే వాడిదేళ్ళు పదేళ్ళు తక్కువ బతికినా ములాసగా బతికేస్తే వదిలిపోతున్నా అని చెప్పి ఈ జీవితంలోనూ ఈ సంపదలు ఈ భోగాల్లోనూ శుభం ఉందని ఎవడైనా చెప్పాడన్నకు వారికి తెలివితేటం లేవు విన్నందుకు మీకు తెలివితేటం లేవు సంపదలో సుఖం ఉందని ఎవడన్నా ఎప్పుడైనా మీరు అనుకుంటే మీకు అసలు లోకజ్ఞానం లేదని ఆలోచన ఉంటుంది అర్థం అనర్థం భావ్య నిత్యం నాస్తి తప సుఖ దేశ సత్యం శంకర భగవత్పాదులు వెజ్రివాడనుకుంటున్నారా వెజ్రివాడేం కాదు గుండెలు తీసిన బొంతు కాబట్టి అనిత్యం అసుఖం ఇక రాగద్వేషాలు మనిషికి మనస్సుకి విశ్రాంతి అంటే ఏమిటో లేకుండా రాగద్వేషాలు చిన్నప్పుడు గోటికాయల మీద బచ్చాల మీద రాగద్వేషాలు కొంచెం వయసు వచ్చిన యూనివర్సిటీలో న్యూ సెట్ ఆఫ్ రాగద్వేషాలు ఏదో డ్రెస్సుల మీద వాటి మీద వీటి మీద ఫ్యాషన్ల మీద బూట్లు తొడుక్కునే కాలుగు తొడుకునే బూట్లు మీద రాగద్వేషాలు హెయిర్ స్టైల్ మీద రాగద్వేషాలు వివాహం అయిన తర్వాత భార్య తోటి రాగద్వేషాలు కాన్ఫ్లిక్ట్ నైబర్ తోటి కాన్ఫ్లిక్ట్ ఆఫీస్ లో ఈ రాగద్వేషాలు పెద్ద వయసు వచ్చిన తర్వాత రాగద్వేషాలు ఆఖరికి ఈ రాగద్వేషాలను దేవుడికి కూడా పెడతాడు ఎలాగంటే మాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఎక్కువండి శివుడి మీదంత భక్తి తక్కువండి అంటారు అక్కడ కూడా రాగద్వేషం వెంకటేశ్వర స్వామి అంటే రాగం శివుడు ద్వేషం ద్వేషం అంటే సంథింగ్ లైక్ దాట్ అక్కడ కూడా ఓ డజన్ దేవతలను పెట్టుకుంటాడు దాంట్లో వీడికి నచ్చిన దేవతలు టూ యో త్రీయో ఫోర్ ఓ ఉంటారు మిగిలిన దేవతలు అందరూ కూడా నచ్చని దేవతలు రాగద్వేషపూర్ణమైన హృదయంతో వీడి దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా రాగద్వేషాలే వీడికి గోచరిస్తాయి తప్ప రాగద్వేషాలకు అతీతమైన సత్యతత్వం గోచరిస్తుందా ఏమన్నా కాబట్టి ఈ లోకము అనిత్యం అసుఖం లోకం ప్రాప్య ఈ ఈ వాక్యాల్ని జనాలు మామూలు సామాన్య జనులు వినడానికి ఇష్టపడ్డరు ఇప్పుడు నేను చెప్తున్న వాక్యాన్ని భగవాన్ ఇది ఒకటి బుద్ధ భగవానుడు తపస్సు చేశాడు బోధి వృక్షం కింద గొప్ప కఠినమైన తపస్సు చేస్తే ఆయనకి సత్యం ఆవిష్కృతమైనది ఆయన ఆ సత్యాన్ని నాలుగు సూత్రాల కింద ప్రవచించాడు అంటే మొదటి సూత్రం అన్నట్టు తెలిసిన చెప్పంటారా మొదటి సూత్రం మీకు తెలిసైనా తెలియ లేకపోతే నేను చెప్పింది మీరు తెలుసుకున్న తెలుసుకో లేకపోతే మీరు వెరిఫై చేసుకోవచ్చు కూడా సర్వం దుఃఖం అది మొదటి ఈ విషయం తెలియడానికి ఆయన అంత పెద్ద కఠినమైన తపస్సు చేశారు ఎందుకంటే తెలియదు జనాలకి జనం ఏమనుకుంటారంటే ఇది సుఖము ఇది దుఃఖము కదా సర్వం దుఃఖం అంటాడు ఏమిటైనా ఆకలి వేస్తే దుఃఖము కడుపు నిండా భోజనం చేస్తే సుఖం కదా సర్వం దుఃఖం ఎలా అవుతుంది అని అంటాడు కానీ కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆకలి దుఃఖము కడుపు నిండా చేయడం కూడా దుఃఖమే దీన్ని పతంజలి మహర్షి ఆయన ఏమన్నాడంటే పరిణామ తాప సంస్కారై సర్వం దుఃఖం వివేకినన్నాడు అంటే సరిగ్గా బుద్ధుడు ఆయన అన్నాడు పతంజుల సూత్రాలు బుద్ధుని యొక్క బోధలు చాలా సిమిలర్గా ఉంటాయి బుద్ధిజంలో సూత్రాలు ఉన్నాయి లంకావతార సూత్రంలో అదంతా కూడా క్షణిక విజ్ఞానవాదానికి సంబంధించిన సూత్రాలు ఆ సూత్రాలు మన పతంజలి యోగ సూత్రాలు చాలా పేరవల్గా ఉంటాయి అనేక అంశాల్లో సో అక్కడ బుద్ధు పతంజలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఇటు బుద్ధుడు సర్వం దుఃఖం అని సింపుల్గా చెప్పిన దాన్ని ఆయన సూత్రంలో కొంచెం వివరించాడు ఆయన ఏమన్నాడంటే భోగాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తావు అది దుఃఖం కదా భోగాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తే దుఃఖమే కదండి అదే డైలీగా ఈజీ కాదుగా భోగం సంపాదించింది కొద్ది రోజులకి మళ్ళీ మీ చేతిలోంచి జారిపోయి తీరుతుంది అది దుఃఖం కదా భోగాన్ని అనుభవ భోగాన్ని మెయింటైన్ చేయటానికి కష్టపడాలి అది దుఃఖం కదా భోగాన్ని అనుభవించకపోనే అది సుఖం ఉంది కదా అంటే అనుభవ కాలంలో కూడా మీరు ఇన్సెక్యూర్గా ఈ భోగం పోతుందేమో చాలా కష్టపడి సంపాదించాయి భోగనం కాస్తే ఇప్పుడు మీరు కారు కొత్త కారు నేల మేలమీల మెరిసిపోతున్నాం ఎయిర్ కండిషన్ వెరీ హై క్వాలిటీ కారు నడుపుతూ ఉంటే అసలు ముందు మన రోడ్డు ఆ కారు సోటబులే కాదు అసలు మాట మాట మీరు దాన్ని ఆ లోపల షాపులోంచి బయటకు తేకుండా షాపులోంచి మెచ్చి పెట్టుకుని చుచ్చుకోగలిగితే మంచిది ఎందుకంటే రోడ్ రోడ్డే సోటబుల్ కాదు మొత్తం తక్కువ మన వెళ్ళి బోయలో పడుతుంది అది పడితే ఆ సాగర్ గార్మర్కి అనగానే మీ గుండె లోపల తప్పటప్ప కొట్టుకున్నాను కాబట్టి అసలు అక్కడే పోయింది అసలు దాని శోభ అక్కడే పోయింది ఇంటికి వచ్చేప్పటికీ అంత మరొకలు ఉంటాయి అక్కడితో ఆగదు ఎవడో సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద వచ్చి దానికి ఒక సొత్త ఒకటి దానికి కాదు సొత్త మన గుండెకి సొత్త పెట్టినట్టు అనిపిస్తుంది కాబట్టి సర్వం దుఃఖం వివేకన వివేకవంతుడు యొక్క దృష్టిలో సర్వం దుఃఖం సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని శ్రీకృష్ణ భగవానుడు కూడా సో ఇక్కడ అనిత్యం లోకం ప్రాప్త్య మన సంగీత కుతూహ కుతూహలం అందరూ వచ్చేసరి ఇప్పుడే ఇంకా సంగీత కుతూహలం వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పాఠానికి అవకాశం తక్కువ ఎందుకంటే సంగీతంలో లైఫ్ లో విడిపోతుంది వ్యవహారం అంతా చూద్దాం ఎంతవరకు నడుస్తుందో వై విల్ ట్రైల్ మేక్ అన్ అప్పీల్ టు దెబ్ టు రిమైన్ సైలెంట్ ఎస్లాంగ్ సెక్లాస్ తీసుకోవాలి ఒక అప్పీల్ ఆల్రెడీ నేను చేశాను చూడడం అప్పీల్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో సో ఎనీవే కనుక అనిత్య మం లోకమిమం ప్రాప్య మనం అటువంటి లోకాన్ని పొంది ఉన్నాము అటువంటి మానవ జీవితంలో మనం ఉన్నాము మరి అయితే ఏం చేయాలంటే ఏడుస్తూ కూర్చోవాలి కాదు మరేం చేయాలంటే చేయాల్సింది ఒక్కటే bhaj sallah that is what you watch how to